మతయ సు వార్త గు అందులో వాక్యం చూసుకుందాం నేను వాక్యం చెప్పేసి ఏదంటే యేసుక్రిష్ణనామం బాప్తి గురించి అంటే చాలా మంది యేసుక్రిస్తామంలో తీసుకోలేదు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో మళ్ళీ వాక్యం మనం పంచుకుంటున్నాం అంటే దేవుడే నాకు ప్రేరేపణిస్తుండ్రుకా యేసుక్రిష్ణనామం నా పేరు వేసు రాధిక ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చి రెండు సంవత్సరం మార్చి థర్టీ ఫస్ట్ మేము ఉండేది కాబట్టిలను శిష్యులుగా చెయ్యుడి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్ దీస్ ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ పైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉని వారితో చెప్పారు కాన్ చేసుకుందాం అందరం కాన్లుసుకొని స్తోత్రం అయినా పండ్రి సుప్రభ నువ్వు జీవం గల దేవుడు వేసుప్రభా నీ వాక్యంలో జీవం ఉంది అయ్యా నా గొర్రెలు నా స్వరం వింటదన్నారు ప్రభా ఈ రోజు మీరు మాట్లాడ మాతో మాట్లాడుతున్న ప్రభా మేం మీ గొర్రెలం వేసుప్రభ మీ యొక్క స్వరం మేము వినాలి సుప్రభ నా తండ్రి ఎప్పుడైతే మీ స్వరం వినమో వేసుప్రభా మీ గొర్రెల్లో చేరిన వారికి కారన్నారే సుప్రభ అయ్యా నా తండ్రి మమ్మల్ని ఏర్పడుచుకున్నారే సుప్రభ మమ్మల్ని ప్రత్యక్షించుకున్నారే సుప్రభ దేవాళ్ళు గొప్ప దండ మాకు ఇచ్చిన నా తండ్రి మేమేమిచ్చి రుణాన్ని చెల్లించలేం కేవలం ఎస్ ప్రభా నీ నామాన్ని ప్రకటించుకుంటా ప్రభా నువ్వు చేసిన ఒక త్యాగాన్ని తలుచుకుంటా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటేనే మేం ప్రభా నీకు కృతజ్ఞతగా ఉంటాం యేసుప్రభ నా ఈ వాక్యంలోనే ఒక సానంచం మేము గ్రహించుటకు మీ జ్ఞాన తల్లింపులు మాకు అనుగ్రహించండి దేవా నా తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి శుప్రభ వాళ్ళకు కూడా వినటకు ప్రభ నా తండ్రి జ్ఞానం మీరు అనుగ్రహించి నేను ఇంట్లో ఉన్న సత్యం నా దాన్ని అవలంబించుటకు మీకు ఒక దయచేయండి నస్తం మాకందరికి తోడుంచమని యేసూ క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఏమంటున్నంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి మన పని ఏంటంటే ఏం చేయాలా అందరినీ శిష్యులుగా తయారు చేయాలందర్నీ తయారు చేయాలి గాని ఒక్కరే చెప్పేవారుగా అందరూ చెప్పాలా అందరికి యేసుప్రభు శిష్యులుగా కావాలని ఆశ ఉండాలా కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది చనిపోయిన తర్వాత తిరిగి లేచిందుసుప్రభు మాట్లాడుతుండు సమస్త జనులని శిష్యులుగా చేడి తండ్రి యొక్కయుమారు పరిశుద్ధాత్మ యొక్క నామలోకి వారికి తండ్రి ఒక్కయు కుమారుని ఒకయు పరిశుద్ధాత్మ లోని నామములోనికి బాప్తీసం ఏ వంటడు తండ్రికి పేరు లేదు కా తండ్రికి పేరు లేదు కుమారునికి పేరుందా లేదు ఇంట్లో లేదు కదా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తీసం ఏ తండ్రికి ఒక్కయో కుమారు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురికి నామం ఏముంది ఏసుక్రీస్తు నామం మళ్ళా లోకంలో ఇస్తుక్రీస్తు నామం మళ్ళీ ఇవన్నీ చదువుతారు చెప్తారు గాని దాని బట్టి నామంలో బాప్ తీసు మీయరు పెళ్లి పుస్తక కట్టినా పూలదండలు కట్టినా ఏమంటారు తల్లి యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి మీరు జతపర్చబడినరు నాటికి పేరే లేదు మళ్ళీ పేరే పలుకుతలేరు కానీ ఇక్కడ అంటే అప్పుడు ఏసుబాబు ఈ లోకంలో ఉండే చనిపై తిరిగి లేసిన తర్వాత ఆయన పైకి పోయిన తర్వాత ఆయన నామం కిందికి వస్తారు ఆయన చనిపై తిరిగి లేసిన తర్వాత కదా ఆయన చనిపై తిరిగి లేసిన తర్వాత చెప్తుడు ఇంకా ఆయన అధికారం ఇయ్యలేదు ఆయన నామం ఇంకా ఇయ్యలేదు ఎప్పుడు ఇచ్చాడంటే అపోసులు ఆ గదిలో ఆయన ఆయన ఆత్మ గురించి ఆదరణ కర్త గురించి కనిపెట్టినప్పుడు అప్పుడు వచ్చింది వీళ్ళకి ఆత్మ యొక్క నామం అప్పుడు బయట వచ్చింది ఆ నామము అందుకనే ఆ ఎవ్వరు గాని ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇస్తేలేరు యేసుక్రీస్తు నామంలో తండ్రి యొక్కయుమారు పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తీసం ఇస్తుంది గాని ఆ నామం ఏదో గయిస్తలేదు మళ్ళీ యేసునామంలో సైతాన్లే నిలబడతారు ఏసునామంలో రోగాల గురించి ప్రాణం చేస్తారు అక్కడ స్వస్థత అయింది ఏసునామం గాని బాప్తీసంలో మాత్రం ఏసునామము లేదు ఇంకేమంటుండ్రు నేను మీకు ఏ సంగతులను అజ్ఞాపించి తినో శిష్యులతోనంటుండు నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైక్క వల్ల నేను వారికి బోధించుడి మళ్ళీ ఆజ్ఞాపించు ఏమంటుండే తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుభాత్మ నామంలోకి బాప్తి ఆజ్ఞాపించినా మీరు పోయి కూడా అనేక మందిని తయారు చేసి వాళ్ళకు కూడా ఆజ్ఞాపించండి వాళ్ళకు కూడా ఆజ్ఞాపించండి అని ఇదిగో నేను యుగా సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మళ్ళీ ఏ సినినామం అంటే అక్కడ యూదులు ఊరుకోరు కా యూదులు పరిసయ్యలు సర్దికయ్యులు వీళ్ళు ఊరుకోరు ఎందుకంటే ఆయన శోధించి శోధించానని సిల్వ కేసి కొట్టి మరి ఆయన నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ నామం ఎవరైతే బా తీసుకునిస్తారో అక్కడ వాళ్ళని కూడా శిష్యులను కూడా అదే విధంగా చేయడానికి కానీ ఈయనంటున్నా అంటే నేను మీతో ఎప్పటికీ ఉన్నా యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నా అంటే మీరు ఎవరికి భయపడొద్దు కా ఎవ్వరికి భయపడు అంటే ఈ యొక్క మూడు పేర్లతో బాప్తిసం తీసుకుని ఏమీ లాభం లేదు నువ్వు ఎంత సేవ చేసినా లాభం లేదు నువ్వు సేవకి ఆస్తి అంత ఖర్చు పెట్టినా లాభం లేదు నువ్వు ఎన్ని ఉపాసాలు చేసినా నువ్వే మోక్షం పోవు ఏసుక్రీస్తున్నామంటేనే బాప్తీసం తీసుకుంటే కా అనుమాజం చేయకుంటే అది చేయకుంటే ఎట్లుంటది ఇక్కడ పేతరు ఏం చేస్తుండ్రు అదే మూడో అధ్యాయము అప్పసుల కార్యము రెండో అధ్యాయము మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసిపిస్తున్నామన్న బాస్ పొందుడి అప్పుడు మీరు పక్షుధాత్మ అనువరము పొందుదురు ప్రతి వారు అంటే ఇలా భయపడతలేదు ఎందుకు దేవుడు వాగ్దానిపిచ్చింది కదా ఇగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాం ఆ నిని అని అయితే చైతరీస్తున్నారు అక్కడ ఆలయంలో ఉన్న వాళ్ళందరూ వచ్చిన్నారు వీళ్ళు పరిశుద్ధాత్మతో అన్య భాషలతో మాట్లాడితే అరే వీళ్ళు ఇంత పొద్దున్న పొద్దున ఏం మత్తు మందు తాగింది రబ్బా ఇట్లా అల్లరి చేస్తుందని అప్పుడు అంటే కాదు ఇది మత్తు మందు కాదు ఏ వేళ ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేరింది అంటే ఇప్పుడు మేమేం చెయ్యాలి చెయ్యాలా అంటే మీరు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అంటున్నారు ఆజ్ఞి కా ఏ నామంలో పొందాలంట మళ్ళీ ఇలా మళ్ళీ ఇక్కడ ఉందా తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుధాత్మ నామకి పొందాలి అన్నారా హ అన్నది అక్కడేమో దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు ఇక్కడేమంటు వీళ్ళు ఆజ్ఞడి పాటిచ్చి వాళ్ళకి చెప్తున్నా అప్పుడు ఇంచుమించు మూడు వేల మంది యేసుక్రిస్తునామంలో భారతదేశం పొందినరట పేతుడి యొక్క సువార్తకి ఎంత మంది పొందినరు అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీదికొచ్చును పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఇంట్లో ఉన్న గ్రహిస్తారు పరిశుద్ధాత్మ లేకుంటే మనకు పరిశుద్ధాత్మ అవసరం అది కదా అన్నికంటే ముఖ్యము పరిశుద్ధాత్మ అది ఉంటేనే ఇంట్లో సత్యాలను మనం గ్రహిస్తాం పరిశుద్ధత్మ లేకుంటే గ్రైండ్ చేద్దాం అయితే అసలు పేతరేం చేస్తుండీ ఇక్కడిచ్చిండైతే అక్కడేమవుతుందంటే ఎనిమిది అధ్యాయము ఎనిమిది అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏమైది ఇక్కడ సమరయ్య వారందరు ఏం చేసిందంట వాక్యాన్ని అంగీకరించిందంట ఇచ్చినందుకు పేతురు యోహాను పెద్ద మనుషులు ఏం చేసిందంట ఆ సమరయ్య పట్టణానికి వచ్చి వాళ్ళకి ఏం చేసినా ప్రార్థన చేసిందంట ఇట్లా వారు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రబునామం బాప్తిసం మాత్రం పొందిన వారి ఉండేది వారి యేసుక్రీస్తు నామంలా బాప్తి పొందినది కాని వాళ్ళ వరము లేదు ఎందుకంటే వాక్యం చెప్తే అక్కడ కార్యం జరుగుతుంది అక్కడ వాక్యమే లేదు వాక్యం చెప్పిర్రు చెప్పిన ఈ పరిశుద్ధాత్మ గురించి ఎవరొచ్చి చెప్పిందంట పేతురు యూహాన్ వచ్చి చెప్పిందంట అక్కడ ఏం చేసారు వాళ్ళు ఏసుక్రీస్తు నామంలో బాప్తీసము తీసుకున్నారు మనం ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటేనే మనకు మోక్షం ఉంది పరిశుద్ధ తండ్రి కుమార్ దాంట్లో లేదు అయిన అక్కడ ఆయన దేవుడు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే శిష్యులందరూ యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి బాప్తీసం ఇచ్చుకుంటాం కానీ ఇప్పుడు లోకంలో ఎట్లుందంటే ఏసుక్రీస్తు నామంనే ఎత్తారు బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏసుకృష్ణ నామము బాప్తిసం కాదు ఆ బాప్తీసం అంతా ఉట్టి బాప్తిసమే తల్లి ఒకయుమారు పరశుద్ధాత్మ నామంలోకి నేను నీకు బాప్తీసం ఇస్తా అంటున్నాను కానీ అది కరెక్ట్ అయిన కాదు అపూసల కానీ మధ్య అధ్యాయంలో కూడా ఉంది ఇది అపూసల కానీ ఎనిమిది ఎనిమిదిలో ఒక వాక్యం చూసుకుందాం మనం ఎనిమిది ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఐదో వచ్చిన తెరచి అంతే అందుకు పిలిపు నోరు తెరచి ఏమైంది ఇక్కడ పని కూడా అనమాట ఆయన గురించి యేసు ప్రభు అది ధర్మశాస్త్రం చదువుతుండగా అలా సత్యం గ్రహించలేకపోతున్నాడు అయితే దేవుడు పిలుపుతో మాట్లాడతాడు నువ్వు తొందరకి వెళ్ళి అతనితో నువ్వు ఆయనకు నా గురించి వివరంగా చెప్పంటే యశు ప్రభు గురించి అన్ని చెప్తుంటానమాట కదా చెప్తుంటే అప్పుడు పిలుపు ఏం చెప్తుండ అందుకు పిలుపు నోరు తెరిచి లేఖనం అనుసరించి అతనికి యేసుని గుర్చిన సువార్త ప్రకటించాను లేఖనంలో యసు గురించి ఉన్నది కాయ లేఖనం చదువుతున్నాడు కాని యేసుప్రభు గురించి ఆయన గ్రహించలేకపోతున్నాడు పిల్లి పెళ్లి ఏం చేసాడు ఆయనకు అన్ని చెప్తున్నా అనమాట ఆయన చెప్తుంటే అప్పుడేమంటే వాళ్ళు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నాకు చోటుకి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు భాగతేశం ఇచ్చేట ఆటంకమేమని అడిగి వేత్తమ్మ నీళ్ళు పోమని ఆజ్ఞాపించాను అరే భాగ్దేశం కదా నేను మోక్షానికి వెళ్తా మేము అన్ని చెప్తున్నావు మళ్ళా యేసుకృష్ణ నామంలో బాబ్దీసం కూడా చెప్తున్నావు మళ్ళకు ఇచ్చేసాయి బాబ్దీసం నీళ్ళు ఉంది కదా మళ్ళీ ఇంకే దేని ఆటంకం నేను పోతే పోతే బాప్దీసం తీసుకునే పోతా కారుచల్లెం మంది ఆరాధించడానికి వచ్చిండు గొర్రెలో మేకలో ఏమీ బలిచ్చి ఆరాధించిండో గాని సత్యం తెలియలేదు దేవునికి తెలిసి ఈయనకు నేనంటే చాలా ఆశ గాని నా గురించి తెలుస్తలేదు కానీ చాలా మందికి దేవుడు అంటే ఉన్న సత్యం గ్రహించలేకపోతున్నావు దాంట్లో సత్యము బైబిల్ అంతా చదువుతారు దాంట్లో సత్యము గ్రహించలేకపోతున్నాడు ఈ నపన్సలు కూడా గ్రహించలేకపోతున్నాడు గానీ మనసు అంతా ఒక లాగు ఉందంట ఇందులో ఏముంది నేను గ్రహించలేకపోతున్నా నేను చదువుతున్నా నేను గ్రహించలేకపోతున్నా అంటే ఈయన ఆశని దేవుడు చూసేడు ఆ నపన్సుకుని ఆశని దేవుడు చూసి పిల్లిపుతను చెప్తాడు అనమాట పిల్లిపు తొందరకి ఆయనతో కలువు నా గురించి అన్ని వివరంగా చెప్పంటే అన్ని చెప్పి అప్పుడు ఆయన నపంచేసుక్రీస్తు బా నామంలో బాప్తీసం ఉందంటే అరే మన దగ్గర ఇక్కడ నీళ్లున్నది కదా రథం దిగి నాకు ఈ నీళ్ళలో బాప్తీసం ఏమన్నారు ఆ నీళ్లు చాలా మురికి నీళ్ళు ఆ నీళ్ళు మురికి నీళ్ళు అంట కానీ వెంటనే పిలిపేం చేసిండు ఆయనకు బాప్తీసము ఏమి ఇదిగా నీళ్లు ఉన్నది భావతీత ఇచ్చడానికి అటంకమేమని అడిగిరి అడిగి రతము నిలిపోమని ఆజ్ఞాపించను పిలుపు నువ్వు పూర్ణ హృదయముతో విశ్వాసించిన ఎడలా నేను చెప్పే వాక్యం కూడా మీ హృదయం ఎట్లుండాలా కొంచెం ఉండాలా చిన్న ఉండాలా ఎట్లుండాలా ఇప్పుడు ఈ వాక్యం మీరు అంగీకరించాలా విశ్వసించాలంటే మీ హృదయం ఎట్లుండాలా ఎట్లుండాలా అంటే మీకు మీరు ఎవ్వరు చెప్తే లేరు మీ హృదయాలు పూర్ణంగా లేదు ఉండవచ్చు నేనైతే నా పూర్ణంగా ఉన్నది నేను నిన్నెనే వచ్చిన ఇక్కడ రాణికి సైతాన్ని చాలా భయంకరంగా ఆటంకం చేసింది ఎట్లా నాకు చాలా భయం బాధ అనిపించింది అయినా నిన్న మేం సంగం నడిపించుకున్నాము తర్వాత ఇక్కడికి వచ్చిన ఇక్కడ వచ్చినా కానీ నాకు చాలా బాధ ఉండే ఎంత సైతాన్ని ఆటంకం చేస్తుంది ఇంత మంచి అవకాశం మళ్ళా మనకు దొరకదు నా ఇంబే నాతో చాలా మంది వస్తా వస్తున్నారు కానీ అందరు ఫోన్లు చేసి నాతోని కాదు నాతో కాదు అనగా ఇంకా ఇదైపోయినా ఇక్కడొచ్చి మన లాస్ట్ వీక్ సండే అన్నారు బ్రదర్స్ అందరు అన్నారు మేముంటాం ఇక్కడ అంటే ఆ సిస్టర్ చాలా ఇష్టం వీళ్ళకి మనం వచ్చి ఇక్కడ ఉండాలా వాళ్ళతో ఉండాలా వాళ్ళతోని తినాలా వాళ్ళతో కూర్చోవాలా పండుకోవాలా చాలా ఇష్టం ఎప్పుడు వచ్చిన నన్ను బతింపులాడుతుంటే గానీ నేను ఉండేనమాట నేను వెళ్ళిపోవాల్సి వస్తుందని వెళ్ళిపోతా అయితే అందరూ ముంటం చేస్తానంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది అందరికీ చెప్పింది ఆంటీ ఆంటీ వాళ్ళు వస్తారంట బ్రదర్స్ వస్తారంట వాక్యం చెప్తారు మనం ఉందామని అందరికీ చెప్పింది అయితే వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇద్దరం అయిపోయినాం చాలా మంది వస్తున్నారు ఇద్దరం అయిపోయినాం ఇద్దరం అయిపోయిన తర్వాత ఏం చేయాలో సరే అందరం అంటే ఇక్కడ మనుకోవచ్చు ఇద్దరము మేమిద్దరం వీళ్ళిద్దరంటే ఎట్లా పడుకుంటాం ఇక్కడ కొంచెం ఈ ప్రాంతం కొంచెం భయంకరంగానే ఉంటది రాత్రిలో మధ్యరాత్రిలో ఏమని వస్తుంది కానీ అందరం ఉన్నంటే ధైర్యం ఉంటది ఎట్లా అనుకున్నాం తర్వాత ఈయనకు ఫోన్ వచ్చింది అర్జెంట్ గా నువ్వు ఫోన్ చేశాను ఈ నెలపై మిగిలింది నేను ఆ సిస్టరే ఉన్నారు ఏం చేయాలి ఇక్కడ ఇద్దరం పడుకోలేము అక్కడ కోళ్ళ ఫామ్ దగ్గర ఐదో రూమ్ ఉంది ఆ రూమ్ లో కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది ఆయన కానీ తప్పదు వాళ్ళ ఫ్యామిలీ మేమంతా కలిసి మేడం ఏదైనా వండుకోలేము ఈ సరే చెప్పి అక్కడ పోయినామైతే నాకు చాలా బాధ అనిపించింది దేవ ఏంది ఇది ఇక్కడనేమో ఇంటికాళ్ళనేమో సైతాన్ని భయంకరంగా పనిచేసింది నాకేమో రావాలా రావాలా అని ఉంది నాకు రాలేని కూడా చాలా ప్రాబ్లం అయింది ఇక్కడికి వస్తుందేమో అందరు ఉంటామని చెప్పారు వాళ్ళంటేనైనా నాకు కొంచెం మనసైనా మంచిగా అనిపిస్తుండేమో వాళ్ళు కూడా లేరు తర్వాత మేం మిగిలిన ఒక్కరు ఎవరో ఇంట్లో పోయి వండుకోవాలా ఆ ఇల్లు అలా దాని కూడా సరిగ్గా లేదు ఏం చేయాలని రాత్రులంతా ఆ ప్రార్థన చేసుకుంటున్నా వాళ్ళు ఎవరంటే హిందూసు ఈరోజు ఆ పండుగ చేస్తున్నారు అక్కడ వాళ్ళు మేల్కైతే నేను ప్రాణం చేస్తే అనుకుంటే ఈమె కూర్చొని మంత్రం చేస్తుంది అనుకుంటారే వాళ్ళు అదొక్క ఇక ఎట్లా చేయాల ఎట్ల చేయాలని చెప్పి ప్రాణం చేస్తుంటే ఆ ప్రాంతంలో నాకు చాలా సంతోషం అనిపించింది దేవా నిజంగా దేవా నిన్ను ఆరాధించడానికి మేము ఇంత దూరం వచ్చినాం ఎన్నో ఆటంకాలైంది ఆయన గాని ఇప్పుడు నీ దగ్గర నేను ప్రాణం చేసిన నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే నేను ఎంత మంది అటెండ్ చేసినా నేను ఎంతమంది ఏమన్నా గాని ఆయన కాని నీ దగ్గరకు వచ్చిన నేను కా ఈ భయంకరమైన రూమ్ లో కూడా నీకు ఉండి నేను నీకు ప్రాణం చేస్తున్నదేవా ఈ ప్రాణంలో నాకు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తుంది నాకు చాలా సంతోషం అనిపించేది కా ఆ బాధ అనేది ఒక్కదానా రూమ్ లో మేము అందరం ఉన్నాము కానీ ఆ రూమ్ బాగలేదు అయినా గానీ అక్కడ ఏమి ఇచ్చిండు దేవుడు ఆ రూమ్ లో ఆ ప్రార్థన వల్ల నాకు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచిండు దాంట్లో నాకు చాలా సంతోషం అనిపించింది అంటే సైతాను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఎన్ని ఆటంకాలు చేసినా గాని నన్ను ఎంత బాధ గాని నా ఎంతో మంది రాలేకున్నా గాని అయినా గానీ నేను వచ్చిన ఈరోజు ఈ కార్యము జరుగుతుంది మీకందరికీ మళ్ళీ ఏమి ఆటంకాలు చేస్తుందని అదొక్క భయానికి మళ్ళా ప్రార్థన చేస్తా చేసి చేసినాక ఆ రాత్రి అంతా మేము రెండు గంటలు కూడా వండుకోలేదు ఎందుకంటే ఆ ఫ్యాన్ లేదు కదా భయంకరంగా ఉంది రెండు గంటలు కూడా వండుకోలేదు మళ్ళా పొద్దున్న లేచి మళ్ళీ తొందర తొందరగా అన్ని పనులు చేసుకున్నాం ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తుంటే సైతం చాలా భయంకరంగా పనులు నేను అనుకున్న ఇంత నాకు బాధ నిన్న నుంచి ఇవాళ వరకు ఏదో గొప్ప కార్యం నా జీవితంలో చేస్తాడు ఇంకొకటి ఏదో నాకు ఆత్మీయంగా లేపుతామేమో అందుకని సోదరు వచ్చింది అని నేను అనుకున్నా అనుకున్నా మీరు అందరు వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఇక్కడేమైంది ఆయన వాక్యం ని ఎట్లా అంగీ అంగీకరించిన పూర్ణ హృదయంతో అంగీకరించిన మనం ఇక్కడ రావడానికైనా కాని ఎక్కడ సేవకమైన గానీ ఎక్కడ పోయినా మన హృదయం ఎట్లా ఉండాలంటే పూర్ణ హృదయం ఉండాల సమ్కుంటా ఆ అది అనుకుంటా ఇది అనుకుంటా మనం పోదు అసలు నేను సేవకి వెళ్ళాలంటే చాలా భయంకరమైన ఆటంకాలు ఉంటది కానీ ఈ అటంకాలలో కూడా నేను ఎట్లా చేస్తానంటే ఎవ్వరికి ట్రాన్స్ ఇవ్వకుండా నేను సేవకి వెళ్తాను సేవకి వెళ్ళి మళ్ళా వచ్చి కూడా మళ్ళా నా పనులు నేను చేసుకుంటాను నేను ఎవ్వరికి పని పెట్టా నేను పెట్టాను ఎందుకంటే నేను ఇంత సేవ చేసి వచ్చిన తర్వాత కూడా నాకు ఒక్క మాట నాకు బాధ ఉంటది నేను సేవ చేసిన కూడా ఇట్లనే ఉంటది కానీ ఇంట్లోకి నేను సంతోష పెడతా నేను పోయిన వాళ్ళ దగ్గర సంతోషపడతా నేను బాగుంటే పోయిన దగ్గర కూడా నాకు సంతోషము పెట్టలేను అందుకే నేను అన్ని పనులు కూడా చాలా ఇదిగా నేను చేసేసుకుంటా చాలా ఫాస్ట్ గా చేసుకునేస్తాను ఎవరు పేరు పెట్టొద్దు ఇంటనే చేయలేదు కానీ బయట సేవకపోయిందన్న మాట కూడా రావద్దు నాకు కష్టం ఉన్నా ఏది నేను చేస్తా ఎందుకంటే నాకు సేవ చేయాలని చాలా ఆశ కానీ నేను చేయొద్దని సైతానికి ఆశ అయినా కాని నేనేం చేస్తానంటే సేవ చేసే ఈ తీర్థ అందుకనే మన హృదయం ఎట్లుండాలంట నువ్వు పూర్ణ హృదయంతో విశ్వాసించిన ఎడల పొందవచ్చునని చెప్పను అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసనీ ఉత్తరను ఏ శ్రీ క్రీస్తు ఎవరు కుమారుడు దేవుని కుమారుడు నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నా కా ఇప్పుడు నువ్వేం నాకు ఆటంకం చెప్పకు నాకు యేసుక్రీస్తు నామంలో బాప్తి సమీక్ష అన్నా మన దేవుడు మన దేవుడు నామంనా ఏసుక్రీస్తు నామంనా తీసుకోవడానికి పిలిపు ఏమంటుడు నా పూర్ణ హృదయంతో అంటే ఆయనకు ఇంతకుముందు పూర్ణ హృదయం లేకుండే ఎందుకంటే మోసే రాల్సిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించుడు మోసే ఇప్పుడు ఇంతకు ముందు మనం కూడా ఆచారాలతో పద్ధతితో ఉన్నాము యేసు ప్రభుత్వ సత్యం గురించి చెప్తే మనం తొందరగా అంగీకరించలేదు టైం పట్టింది నాకైతే ఆ శక్తం గ్రహించి దాని ప్రకారం అడవడానికి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది ఎప్పుడైతే ఆయన గ్రహించిండో మళ్ళా నేను ఆచార్య జోలికి పోనేలేదు ఆచార్య జోలికి పోలేదు కానీ ఈ పిలిపు తొందరగా గ్రహించిండు పిలిపేం చేసిండు పోతే పోతేనే ఉరుకుంటా పోతే పోతేనే మాట్లాడుతుంటే గ్రహించేసి అంటే ఆయన హృదయాన్ని దేవుడు ఇప్పేసిండు కా ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కూర్చుండ్రు కదా మీ హృదయాన్ని దేవుడు ఏం చేయాలా దేవునికి ఇస్తే దేవుడు ఇప్పుతాడు దేవునికి ఇయకుంటే కా మీ హృదయాలు అనేది దేవుడు ఇప్పుతాడు ఏమంటుండి కదా అతడు దేవుని కుమారుడు అని విశ్వసించిందని ఉత్తరమిచ్చను పిలుపు నపంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగి అంతట పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చాను కా ఏం చేసిండ బాప్తీసము ఇచ్చిండు వారు నీళ్ళలో నుండి వెళ్లి వచ్చినప్పుడు ప్రభువాత్మ పిలుపుని కొనిపోయినను నసంపుడు సంతోషించు తనతో ఉన్న వెళ్ళను అతడి పిలుపుని మరి ఎన్నును చూడలేదు కా దేవనాత్మ పిలుపు పిలుపు నపస్తో మాట్లాడినరు అలా బాప్తిని తీసుకున్నా రు వాళ్ళ పని ఇంకా వేరే ముచ్చేట్లే పెట్టలేదు వెంటనే దేవనాత్మ పిలుపుని తీసుకుని అయిపో మనం ఇప్పుడు ఇక్కడ ఉంటాం కొంచెం అయితే ఎక్కడుంటామో తెల్లునే తెల్లు నాదైతే అంతే పోతాని ఒక జాగా బస్టాప్ వరకు పోతా ఆయన ఎక్కడ పోతాను కా అప్పుడు పిలిపుకి దేవుని ఆత్మ పనిచేసింది ఇప్పుడు మనకు కూడా దేవుని ఏలే కూడా ఏలే అహబరాజుతో రాజా నీ దేశంలో మూడున్నర సంవత్సరం వర్షం కురవదు అని చెప్పకనే రాజేంద్రస్తులేని దంపనీకి తన సైన్యంనంతా పంపుతుంటాడు సైనికులనని కానీ ఏలేని ఎక్కడో దాచి పెట్టి ఏలే కేరత్ వాకు దగ్గర దాచి పెట్టిండు వాగునీళ్ళు అయిపోతుంది తల దగ్గర దాచి పెట్టిండు సారే పోతే ఊర్లో విధవరాలు నీట్లా దాచి పెట్టిండు కానీ ఈ సైనికుడు మొత్తం దేశం అంతా తిరిగిన ఏలే కనిపించలేదు అంటా ఏలి కనిపించలేదు తర్వాత మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఏలి అని చూస్తాడు అహబురాజు కలవని పోతాడు అప్పుడు గేహాజ్ అని ఒక గేయాజన్ ఏలి శిష్యుడు గేయా జంజుడు అహంబరాజు యొక్క భవనంలో ఉండి కొన్ని వందల మందికి ప్రవక్తలకు పోషిస్తున్నమాట కరువు కాలంలో కాని అహామరాజు యోహో యొక్క శిష్యులని భక్తులంతా సంపించేస్తాడు కాని ఈ యొక్క ప్రవక్త వాళ్ళని దాస పెడతాడు ఎవరింట్లో దాస పెడతాడు రాజఇంట్లనే రాజకీయంలో ఇంట్లో శత్రువులు శత్రులు అంటే రాజుకు శత్రులు కానీ వాళ్ళు దేవునికి భక్తులు వానింట్లో మూడు పుటలు తింటుండి చేస్తుడు ఏళ్ళ ఏం చేస్తాడు అహాబ అహాబరాజు గలవనికి పోతే అహాబరాజు ఏం చేస్తు గొర్రెలకు మేకలకు మేతలేదు నీళ్లేవు అని చెప్పి ఆయన రథం తీసుకుని పోతుంటాడు ఈ యొక్క శిష్యుడు అనేది ఏళ్ళకు గనపడతాడు అప్పుడంటాడు అప్పుడు నా వెళ్ళిన వాళ్ళ నా ఎలిన వాళ్ళ ప్రభువ నువ్వు ఎక్కడున్నావు ఇన్ని రోజులు నేనన్నా ఎక్కడ ఉన్నా నీ రాజుకి పోయి తెలియపరచు ఇప్పుడు వర్షం పడుతుంది అయ్యా ప్రభా నీ నువ్వు ఈ మాటలు మాట్లాడవద్దు వర్షం పడదని నువ్వా నువ్వు ఇప్పుడు పడుతుంది కదా నా రాజుకి పోయి నేను చెప్తే నన్ను చంపిస్తాడు రాజు అంటే నేను ఇక్కడ ఉన్నా మీ రాజుకు పోయి చెప్పాలంటే అప్పుడు అంటే నా వెళ్ళిన వాళ్ళ నువ్వు ఇప్పుడు ఉంటావు దేవునాత్మ మళ్ళా నిన్ను ఎక్కడ తీసుకో పోతుందో నాకు తెలియదు రాజుని తెచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ లేకుంటే నన్ను మాత్రం కచ్చితంగా చంపుతాడు అంటే ఏళ్ళను కూడా దేవుని ఆత్మ ఏం చేస్తుందని నన్ను ఆదరించుకా ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఉంటాడో ఆయన చెప్పిన ఆజ్ఞాన్ని మనం పాటిస్తామో మనల్ని కూడా దేవుడు ఏం ఏం చేస్తాడు ఉదయం మళ్ళీ ఆ మాట జోరుగా చెప్పండి మీకు అర్థమైతుందండి నేను కదా తన దగ్గర దాచిపెడు ఏలియన్ దాచిపెట్టిండు కదా కరువు కాలం భయం కరువు కాలంలో ఏలియన్ దాచిపెట్టిండు ఇప్పుడు మనకు కూడా రాబోయే దినాలలో ఎట్లుందంట భయంకరమైన కరువు లోకంలో అన్ని నేను శోధించే టైంలో నేను నిన్ను దాచిపెడతా అన్నాను తన వాగ్దానం ఎప్పటికీ నెరవేరుతుంది కదా ఇక్కడేమీ ఇదేమిటి ఆత్మా పిలుపుని తీసుకొని వెళ్ళిపోయింది కదా మనం పంతొమ్మిది అధ్యయనం చూద్దాం అప్పుల కార్యం పందొంది అం పందొంది మొదటి వచ్చిన పొరి ఏమనగా పౌలుదేశంలో సంచు మీరు అని వారిని అడగల ఇక్కడేమైంది కొన్ని మంది శిష్యులని కలవనికి అపోస్తులైన పౌలు పోతున్నమాట అప్పుడు అపోలో కూడా ఆడు ఆయన వెళ్లిపోయాడు వీళ్ళని చాలా మందిని శిష్యులుగా చేశాడు గానీ సత్యం చెప్పలేక అపోలో వెళ్లిపోయాడు కాని ఈ అపోయిన పౌలు ఏమంటుండ్రో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని వారిని అడగగా మీరు ఈశ్వరముని విశ్వసించింది కదా మీరంతా పరిశుధాత్మ పొందితీరా అని పావులు ఆయన అడిగితే వాళ్ళు తెలుసా వారు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మేము వినలేదని చెప్పి ఏమంట పరిశుద్ధాత్మ ఉండాలని మాకు తెలియనే తెలియదు ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నదనే మనము ఇక్కడ పరిశుద్ధాత్మ లేకుంటే మన మనం మనమంతా ఆత్మీయంగా నడుస్తున్నాం శరీరకనంగా నడుస్తున్నాం కదా శరీర కన గంటే ఏం చేస్తున్నా ఫెయిల్ అయిపోతాయి ఆత్మీయంగా నడుస్తుంటే దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ ఉన్నదని మాకు తెలియన తెలియదు ఏమంటుంది ఇక్కడ వినలేని సంగతే మేము వినలేదని చెప్పి అప్పుడు అలాగే మీరు దేని బట్టి బాప్తీసం పొంది అడగగా మరి పరిశుద్ధాత్మ లేని మీరు బాప్తీసం దేని బట్టి అపోస్తలైన పౌలు అక్కడ వాళ్ళు ఇక్కడ ఏమైందంటే పరిశుద్ధాత్మ లేదంటున్నాడు కానీ బాప్తీశం మాత్రము తీసుకున్నావు మళ్ళీ దేని బట్టి మీరు పరిశుద్ధాత్మ బాప్తీసము పొందిరీ అని అనగా వారు యువన్ బట్టి అని చెప్పి రిహన్ ఏ బాప్తీసం ఇచ్చిండ నిమిత్తం అంటే మారుమనిషి నిమిత్తం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామకే ఇచ్చి ఉండేమో అది లేదు కదా మారు మనిషి నిమిత్తము ఇచ్చిండు అయితే అందుకు పోలు యోహన్ తన వెనుక వచ్చివా అని అనగా ఏసునందు విశ్వసించవలనని ప్రజలతో చెప్పి మారు మనిషి విషయమై భారతదేశం ఇచ్చానని చెప్పాను అంటే యోహన్ ఎవరిడు నాయనకో చెప్పులు మాత్రం చెప్పులు కదా నేను ఆర్వత లేదని మారు నిమిత్తం భారతదేశం ఇచ్చాడు ఎవరు నాదిలా ఇచ్చిండు కదా అది ఇచ్చిండు మీకు కానీ ఇక్కడేమంటున్నాడు అంటే ఇచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభు ఏసు బాప్తీసం పొందిరు కా చాలా మంది ఏం చేసినారు ఫస్ట్ తండ్రి కుమారాను పొందిండ్రు ఎప్పుడైతే వాక్యాన్ని చదివి దాన్ని వివరించి చెప్తే వాళ్ళు పూర్ణ హృదయంతో దేశప్రభుని అంగీకరించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిరు కా మా దగ్గర చాలా మంది వస్తారు అనమాట తండ్రి కుమార్ నామంలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరు వస్తే వాళ్ళతో నేను చెప్తానమాట నువ్వు బాప్తీసం తీసుకున్నా గానీ అది కాదు కరెక్ట్ యేసుక్రీస్తునామం బాప్తీసమే కరెక్టు ఇక వాళ్ళ నిన్న కింద మీద అంటారు నిన్న ఏం లేదు ఇక్కడ చూడు మళ్ళీ ఈ ఒక బైబుల్లో రాసిందంతా మళ్ళీ అపోస్తులు వాళ్ళందరూ రాసిండ్రు కదా మళ్ళీ ఇవన్నీ వేస్తా ఈ వాక్యాలన్నీ వేస్తా కాదు దీని ప్రకారం తీసుకోవాలంటే చాలా మంది ఏసుక్రీస్తునామంలో బాప్తీసం తీసుకుంటారు కా రెండు మూడు నెలల కింద వీళ్ళక్క బావ వీళ్ళు పుట్ట వీళ్ళక్క బావలు పుట్టుకొత క్రెస్తులే ఆయన సంఘంలో పెద్ద మనిషి సంఘంలో పెద్ద మనిషి వీళ్ళ కొన్ని సంఘాల లీడర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అట్లా నెంబర్స్ అంతా వీళ్ళక్క పెద్దమనే వాళ్ళు అంతకుముందు వేరే వాస్తని తీసుకుంటారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలకి ఎప్పుడైతే ఈ వాక్యం వాళ్ళు అంగీకరించు మనమేసినాం ఇక్కడ ఇక్కడ హౌజ్ లా వాళ్ళు వేసుకృష్ణ ఆయన అక్కడున్న సంఘాలందరికీ చెప్తున్నారు అరే మాకు కూడా అటువంటి అంటే దండిపేట హిమాయ సాగర్ లో బాప్తి పెద్ద పాసర్ వస్తున్న వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతుండ్రు గాని అసలైన నామే లేదు అసలైన నామము లేకుండా తీసుకుంటారు ఎప్పుడైతే వీళ్ళు పోయి చెప్పిండ్రో వాళ్ళు కూడా అంగీకరిస్తున్న ఏ శక్తిస్తున్న నామంలో బాప్తిస్తాను అంటే వాళ్ళ హృదయాలు ఏం చేసిండ్రు దేవుడు వాళ్ళ పూర్వం తో అంగీకరించింది అంటే ఈయనంటుండే ఆంటీ అంటే మా బావ వాళ్ళు యేసుకృష్ణనామంలో బాబీస్ చూసుకోలేదంటే అందుకనే మనం ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రాబ్లంలే ఉండదంటే వాళ్ళు ఎంత ప్రాణం చేస్తారు గానీ వాళ్ళకి ఏమీ లేదంటే ఒక రోజు వీళ్ళింటికి కూడా ఇట్లనే వెళ్ళినా ఆ రోజు నేనన్నా వీళ్ళకి వీళ్ళ ఇంటికి వెళ్ళాలా వీళ్ళక్క ఇంటికి వెళ్ళాలా వేసుక్రిసాము బట్టి మనము వాళ్ళతో మాట్లాడాలా చెప్పాలా వాక్యమే చెప్తున్నా కానీ నా సొంత జ్ఞానంతో నేను చెప్తలేను ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండాలంటే వీళ్ళది కూడా ఊరు చిలుకూరు ఇక సరే చెప్పింది నేను రామనగర్ నుంచి ఆ చిలుకూరుకు వాళ్ళ ఇంట్లో ఆఫ్నేట్ చేసి ఈ వాక్యం చెప్పినా చెప్పిన వెంటనే ఆయన మనసు మార్చేసుకున్నాడు తెలుసా ఆయన ఎక్కువ ఏమి చదవలేదు ఆయన ఎక్కువ ఏమి చదవలేదు కా వెంటనే ఇక్కడకి వచ్చేసి వాళ్ళని తీసేసుకున్నాడు ఆయన మనసు తొందరగా మన నపంచుకున్న మనసు ఎట్లయిందో ఆయన మనసు కూడా దేవుడు మార్చేసాడు అంటే ఈ దేవుని ఇది ఆజ్ఞ ఆయన ఏమంటుండే నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ అందరికి వివరించి చెప్పండి అంటున్నాడు దాని ప్రకారం కా మనం ఈ ఒక బాసం లేకుండా ఎంత సేవ చేసినా ఎంత ప్రాయసపడినా అదంతా వృధా మనం ఏసుక్రీస్తు నామంలో మనం బాప్ తీసుకుని దాని ప్రకారం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం అంటే ఇల్లున్న సత్యం అంతా మనం గ్రహించగలుగుతాం కా మనకు ఆశీర్వాదు అంతస్తు రాదు ఇదే మన ఆస్తి మన అంతస్తు సమస్త మనకు వాక్యమే ఈ సత్యం గ్రహించడమే గొప్ప శ్వాసం కదా గొప్ప ఆస్తి ఈ వాక్యం దేవుడు చేస్తున్నారు